పరిపూర్ణము లోతోచును ఎరుకే చను తనకు తానే ఏర్పడ వినుమీ తొరటలు తొమ్మిది గలదై తరి తీపుల నందుచుండి తనువనా దగుచూ అచలంగాన్నదని తా లేనను చూ ఇట్లు ఎరుకకు తెలియ ఎరుకే నిల్వదు కాని పరిపూర్ణముండు దాన్నిగేదిక గుర్తు తనువనదగుచూ అచలంబున్నదని తా లేనను చూ పరిపూర్ణము లోతోచును ఎరుకే చను తనకు తానే ఏర్పడ వినుమి తొరటలు తొమ్మిది గలదయి తరి తీపుల నొందుచుండి తను దగుచు అజలంబ ఉన్నదని తా లేననుచు మరుగు ఇట్లు ఎరుకకు తెలియ ఎరుకే నిలవదు కానీ పరిపూర్ణముండు దాన్ని ఎరిగేది ఎట్లిక గుర్తు తను అనదగుచు అచలంబున్నదని తా లేననుంచు